కీర్తన ఇరవై రెండు ఇతర చింతలికనేమిటికి అతడే గతియ అరసేటివాడు కర్మ మూలమే కాయము నిజధర్మ మూలమే తనయాత్మ అర్మిలిరంటికి హరి ఒకడే మర్మమీతడే మనిపేటివాడు బహుభోగమయము ప్రపంచము నిహిత జ్ఞానము నిజముక్తి ఇహ పరములకు ఈశ్వరుడే సహజపు కర్తయి జరిపేటివాడు అతి దుఃఖకరములాసలు సతత సుఖకరము సమవిరతి గతి శ్రీ వెంకటపతి ఒకడు ఇన్నిట పాలించువాడు